Oh, they are... వేదై సాంగపదక్రమోపనిషదై గాయ సమగ్యావస్థతద్గతే మనస పశ్వయం యో విన య విదు సురా దేవాయ తస్మై నమాయ వాసువాయ దేవకి ందయ నందగోపకరాయ గోవిందయ నమో నమ శృతిస్మృతిపురాణా అలయం కరుణాలయ భగవత్పాద శంకరం లోక శంకరం ఓం శ్రీ సద్గుజో నమ నాకు ఇది కావాలి అది కావాలి నేను అది పొందాలి ఇది పొందాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో ఈ ప్రపంచంలో వాస్తవానికి వాళ్ళు కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలి అని కాకుండా అసలు నాకు ఏది కావాలి ఏం కావాలి నాకు నాకు కావాల్సింది ఏంటి అనేటువంటి ప్రశ్న ఎవరైతే వేసుకుంటారో అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో సుఖంగా జీవిస్తారు ఆ ప్రశ్న పడాలి ఎప్పుడైతే ఆ ప్రశ్న నాకు నాకేం కావాలి అని దానిమీద మన ఆలోచనలు కదులుతాయి అంటే జీవితంలో నిత్యం నాకు అవసరమైనటువంటిది ఏది అనేటువంటి ఆలోచనలు కదిలినప్పుడు ఇలా మెల్లగా కదిలేటువంటి ఈ ఆలోచనలో ఒక దశలో పురుషార్థ నిశ్చయానికి దారితీస్తాయి నేను పొందదలుసుకున్నది ఏటీ ప్రపంచంలో ఏది పొంది ఏది పొందితే నేను సుఖపడతాను అనేటువంటి స్థాయికి తీసుకెళ్తుంది కనుక నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆలోచనలతో కర్మలు చేసేటువంటి వాళ్ళే ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నారు కాని వాటిని పొందడానికి అసలు నాకేం కావాలనేటువంటి ప్రశ్న మాత్రం మనిషికి పడడం లేదు ఈ ప్రశ్న పడనంత వరకు పరుగులే ఉంటాయి ఈ ప్రపంచంలో మనకు ఈ ప్రశ్న పడినప్పుడు ఏదో జీవితం ఇంకొక విధంగా తిరుగుతుంది నేను అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి మరి ఎక్కడికో పోవాలి తిరుపతికి పోవాలి భద్రాచలం పోవాలి బద్రీనాథ్ పోవాలి మంచిదే ఎక్కడికన్నా బా అత్తగారింటికి పోవాలి అమ్మగారింటికి పోవాలి ఆ పట్టణానికి పోవాలి హైదరాబాద్ పోవాలి లేదు అమెరికా పోవాలి కనుక అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు ఎప్పుడు కనపడుతూ ఉంటారు మనకు ఎక్కడికి పోవాలని ఆలోచిస్తూ ఉంటాం ఈరోజు ఖాళీగా ఉంది ఎక్కడికి పోవాలనుకుంటాడు మనిషి కనుక నేను ఎక్కడికి పోవాలి అక్కడికి పోవాలన్నా ఇక్కడికి పోవాలన్నా అని ఆలోచిస్తూ అలిసిపోతూ పచార్లు చేయడం కన్నా అసలు నేను ఎక్కడికి చేరాలి నేనెక్కడికి పోవాలి అనేటువంటి ప్రశ్న గనక అంటే ఆ క్షణంలోని జీవితం ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతుంది కాబట్టి ఇది చేయడం అది చేయడం కాకుండా ఇది పొందడం అది పొందడం కాకుండా ఏది చెయ్యాలో ఏది పొందాలో ఇది అర్థమై గనక ఈ ప్రపంచంలో మనం చేరిస్తే హాయిగా జీవించేటువంటి అవకాశాలుంటాయి అట్లా చెరించిన వాళ్లే హాయిగా జీవించారు ఈ ప్రపంచంలో ఏది చేయకపోతే ఏమీ రాదు అనేది అందరికీ తెలుసు ఏది పొందాలనుకున్నా ఏదో చేయాలి ఏది చేయకుండా ఈ ప్రపంచంలో ఏది పొందలేము ఈ విషయం అందరికీ తెలుసు కానీ తెలియని విషయం ఒకటింది ఏంటో తెలుసా ఏది చేసినా ఏది పొందినా అది మనం ఆశించింది కాదు అనేది అర్థం కావాలి ఏదైతే చేస్తున్నాం ఈ ప్రపంచంలో ఏదైతే పొందుతున్నాం వాటిని పొందుతున్నామే గాని అదే గనక మనం ఆశించింది అయితే అది కనుక మనకు నిత్య సుఖాన్ని ఇచ్చినట్లయితే మళ్లీ ఇంకొక వైపు తిరగాల్సిన అవసరం లేదు కానీ తిరుగుతూనే ఉన్నాం దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్నది ఏంటంటే మనం ఇదన్నా ఆశించి పొందొచ్చేమో గాని ఇది కావాలి నాకు అని అనుకోవచ్చేమో గాని అలా కావాలి అనుకున్న దాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయాలి ప్రయత్నాలు చేయకుండా ఏది ఈ ప్రపంచంలో పొందలేం కష్టపడితే కానీ ఏది సాధించలేం కానీ కష్టపడినా మనం ఏది సాధించినా అది మనం ఆశించింది కాదేమో అని అనిపిస్తోంది బాగా ఆలోచించాలి ఏ ప్రపంచంలో మనం నివసిస్తూ ఉన్నామో ఇది చాలా విశాలమైంది విస్తారమైంది దునియా బడా విస్తారహ్ ఈ ప్రపంచంలో ఎప్పుడు పరిస్థితులు ఒకే విధంగా ఉండవు ఎప్పుడు సుఖాలుంటాయని చెప్పడానికి లేదు ఎప్పుడు ప్రియమైనవే జరుగుతాయని చెప్పడానికి లేదు ఎప్పుడు మనకు అనుకూలమైనటువంటి విషయాలే ఈ ప్రపంచంలో జరుగుతాయని చెప్పడానికి లేదు అలా జరగవు జరగకపోతే నష్టం లేదు కానీ సమస్యలుగా పరిణమిస్తే మాత్రం ఇంకా జీవితంలో మనిషికి శాంతి ఉండదు ఉన్నవి సుఖానికి కారణమా అనే ప్రశ్న కనుకబడితే ఉన్నవాటి వల్ల సుఖం రావాలి అని లేదు లేనివాటి వల్ల సుఖం పోతుంది అని కూడా మనం చెప్పలేం ఇప్పుడు కుంటివాడు ఉన్నాడనుకోండి వాడు నడవలేడు కానీ కుంటివాడు నవ్వగలడు నవ్వుతూ ఉన్నాడు గుడ్డివాడు ఉన్నాడు చూడలేడు ఈ ప్రపంచాన్ని కానీ చాలా చక్కగా గుర్తిస్తాడు అలాంటి వాళ్ళు వచ్చారు అంటాడు అక్కడేదో సవడయింది అంటాడు కాబట్టి ఆ గుర్తించేటువంటిది మీరు అది సిక్స్త్ సెన్స్ అనండి సిక్స్టీన్త్ సెన్స్ అనండి ఎందుకని ఈ సెన్స్ హ్యాస్ నో సెన్స్ అట్ ఆల్ దాట్ ఈస్ సెన్స్ లెస్ ఫైవ్ సెన్సెస్ ఎందుకంటున్నానంటే ఆ ఒక ఏదో తనలో ఆ గుర్తించేటువంటిది ఉంది కాబట్టి కుంటివాడు నడవలేకపోయినా నవ్వుతూ ఉన్నాడు గుడ్డివాడు చూడలేకపోయినా గుర్తిస్తూ ఉన్నాడు కాబట్టి జీవితంలో ఏవి లేకపోయినా ఉన్న వాటితో సంతృప్తి పొందేవాళ్ళు ఉండరు అన్ని ఉన్నా బాగలేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు దీన్ని బట్టి మనకు ఒక్క విషయం ఈ మాత్రం ఇంట్రడక్షన్తో ఏమిటనంటే మనిషికి సమస్య అయితే ఉండొచ్చేమో గానే ఈ సమస్య ఎక్కడుంది అని ఆలోచన చేసినప్పుడు ఉన్నవే సుఖాలకి కారణాలుగా తెలియడం లేదు లేనివి పొందడం వల్ల సుఖాలు వస్తాయని చెప్పడానికి లేదు లేని వాళ్ళు హైగా ఉన్నట్లు వాళ్ళు కొందరున్నారు ఉన్నవాళ్ళు కొందరు హైగా ఉన్నారు ఉన్న ఉన్నవాళ్ళు కొందరు హైగా లేరు లేని వాళ్ళు హైగా లేరు లేనివాళ్లు హైగా లేరనుకోవడానికి లేని వాళ్ళు కొందరు హాయిగా ఉన్నారు ఉన్నవాళ్లు హైగా లేరనుకోవడానికి ఉన్నవాళ్లు కొందరు హైగా ఉన్నారు కాబట్టి ఈ హాయి సుఖం అనేటువంటిది ఉన్నదాని మీద లేని దాని మీద ఆధారపడి ఉందా అని ఇదమిద్దంగా నిర్ణయం అవకాశం లేదు అయితే ఒక్క విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది దీన్ని బాగా పరిశీలించి చూస్తే సమస్య అయితే ఉంది ఈ సమస్యే గనక బాహ్య విషయాల మీద గనక ఆధారపడి ఉండేటట్లయితే అందరి అనుభవాలు ఒక రకంగా ఉండాలి అట్లా ఎప్పుడైతే కావడం లేదో సమస్య మనిషి మీదనే కేంద్రీకరింపబడిందేమో ఎందుకని ఉన్నవాడు సుఖంగా ఉన్నాడంటే ఉన్నవాడు ఇంకొకటి సుఖంగా లేడు లేనివాడు ఆనందంగా ఉన్నాడంటే లేనివాడు ఇంకొకటి ఆనందంగా లేడు కాబట్టి ఉండడం లేకపోవడం ఏదో పొందడం పొందలేకపోవడం ఏవో లభ్యం కావడం లభ్యం కాకపోవడం వీటి మీద సమస్య ఉండేటట్లయితే లేని లేనిది సమస్య అయితే లేని వాళ్ళకి ఉండాలి ఆ సమస్య ఉన్నది సమస్య అయితే ఉన్న వాళ్ళందరికీ ఉండాలి సమస్య ఎప్పుడైతే అలా లేదో వ్యక్తిగతంగా మనకు తెలుస్తూ ఉంది కనుక ఇది వ్యక్తి మీదనే కేంద్రీకరింపబడి ఉంది సమస్య కాబట్టి ఏ సమస్యతో అయితే మనిషి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడో ఇది కేవలం వ్యక్తిగతం ప్యూర్లీ పర్సనల్ కాబట్టి సమస్య ఏమిటో పరిష్కారం ఏమిటో ముఖ్యంగా బుద్ధికి పట్టాలి సర్వం దుఃఖం దుఃఖం అన్నారు బౌద్ధలు మంచిదే ఈ ప్రపంచంలో ఏదో నశించిపోతూ ఉంది కనుక సర్వం దుఃఖం దుఃఖం అని బౌద్ధ మతం అన్నది ఓకే నో ప్రాబ్లం కానీ వాళ్లే సర్వం శూన్యం అని ప్రబోధించారు మరొక వైపు చూడండి ఎక్కడుందో సమస్య శూన్యం అంటే లేదని అర్థం సర్వం దుఃఖం దుఃఖం అంటూ అంతా శూన్యమైన ఎప్పుడైతే నువ్వు ప్రబోధాన్ని నందిచావు శూన్యము అంటే లేనిదని అర్థం లేనిది దుఃఖాన్ని ఎట్లా కల్పిస్తుంది అనేది ఉన్నవాడికి అర్థం కావడం లేదు ఇప్పుడు సర్వం దుఃఖం దుఃఖం ఓకే మరి శూన్యం అంటున్నావేంటి శూన్యాన్ని నువ్వే ప్రబోధిస్తూ ఉన్నావు ఒకవైపు శూన్యం అంటే లేనిదని అర్థం లేనిది దుఃఖాన్ని కల్పిస్తుంది ఉన్నది కల్పించాలి కానీ ఒక పావు ఉంది నువ్వు భయపడుతున్నావు అంటే పావు ఉంది కనుక ఏమీ లేకుండా పెట్లా భయపడతావు ఉన్న దుఃఖానికి కారణం కావాలి అంతా శూన్యం అన్నావు సర్వం దుఃఖం దుఃఖం అన్నావు ఇది బౌద్ధ డైలమా ఈ డైలమా దళైలామాకి అర్థం కావాలి మనకు అర్థం అర్థమవుతుంది కాబట్టి నేను ఒక్క విషయం చెప్తున్నా మహత్తరమైన ఉపనిషత్తులకు వెళుతున్నాను కనుక బ్రహ్మవల్లి ఆనందవల్లి సంపాదన పెంచుకోవాలనుకునేవాళ్ళు ब्रह्मा भवनामु धना वृद्धि पदों ने पी सुखपाली कीर्ति किरीटाल तो वेगीवाली अनेक प्रश्न नयक का अदे लेक दा द्वारा मरुकटे నాకు పదవి కావాలనుకున్నాడు అనుకోండి అతనికి నా క్వశ్చన్ ఒకటే నేను అంటే శాస్త్రం నాటి సుందర జీవితం అతని మీద ఒక్కటే క్వశ్చన్ పోజ్ అవుతుంది నీకు కావాల్సింది పదవే లేక పదవి ద్వారా మరొకటే నీకు కావలసింది భవనమా భవనం ద్వారా మరొకటే నీకు కావలసింది ధనమా ధనం ద్వారా మరొకటే నీకు కావలసింది కీర్తే కీర్తి ద్వారా మరొకటే చూచారా ఈ ప్రశ్న పడతాని ఆన్సర్స్ మారిపోతాయి అయ్యా నాకు అవి ఎందుకు కావాలి అంటే నేను సుఖం లేనివాడిని అవి సుఖమిస్తాయని నేను భద్రత లేనివాడిని ఈ ప్రపంచంలో అవి నాకు భద్రతని కల్పిస్తాయని ఇది విషయం ఇంకే ఏది ఈ ప్రపంచంలో మనం ఆశించినా అవి మనల్ని సుఖపెడతాయని ఏది మనం ఈ ప్రపంచంలో ఆశించినా అవి మనకు ఆనందాన్ని ఏది మనం ఈ ప్రపంచంలో ఆశించినా భద్రత లేనిటువంటి నాకు సెక్యూరిటీ లేనటువంటి నాకు వాటి వల్ల సెక్యూరిటీ కలుగుతుందేమో అనే ఎన్ని స్థాయిలో భద్రత లేదంటే అది వేరే విషయం దేహానికి భద్రత లేదు కాబట్టి నాకు భద్రత లేదు నాకు సుఖం లేదు ఎందుకని దేహానికి భద్రత లేదు నా సుఖం ఇతరుల మీద ఆధారపడింది అనుకుంటూ ఉన్నా నా బంధుమిత్రాదులు నాకు కావలసిన వాళ్ళు ఎవరుంటే నాకు సుఖమో వాళ్ళు ఉండాలి అనుకుంటూ ఉన్నా కానీ వాళ్ళు ఉండరని నాకు తెలుసు వాళ్ళకు భద్రత లేదు అర్థమవుతుంది ఇంటికి ఎట్లా భద్రత తాళం వేసి రావడం తాళం వేస్తే ఏం భద్రత ఇప్పుడు ఇంటికి భద్రత లేదు ఎవరు ఇళ్ళ మనస ఇంటికి భద్రత లేదని తాళం వేస్తేవి తాళం వేసిన తర్వాత మనం మనసుకు తాళం వేసుకుని ఉండాలి ఎందుకంటే ఆడేసాను కనుక ఇక్కడ మళ్ళీ తాళం ఓపెన్ అయిపోతుంది ఎందుకని తాళాన్ని ఎవడన్నా పగలబడతాడేమో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక అర్థమవుతుంది కాబట్టి అభద్రతకి తాళం సార్ అభద్రతకి తాళం వేసుకుంటూ తిరగడమే కాని అభద్రతను మనసులో నుంచి తీసేయలేకపోతూ ఉన్నాం ఈ ప్రపంచంలో నేను ఏది ఆశించినా అభద్రతను పోగొడతదనే ఓకే ఏవైతే ఈ ప్రపంచంలో మనం ఆశిస్తున్నామో వాటిని పొందాలి అనుకుంటున్నామో అది డబ్బు కానివ్వండి మరొకటి కానివ్వండి జనం కానివ్వండి ధనం కానివ్వండి ఏదైనా సరే ఆరోగ్యం కానివ్వండి ఇవన్నీ మనకన్నా వేరుగా ఉన్నాయి అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఏది మనం ఈ ప్రపంచంలో పొందాలనుకుంటున్నా మనకన్నా వేరుగా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ రెండవది కాలాధీనంలో ఉన్నాయి టైం బౌండ్ కలపరిచ్ఛేదం ఏదైనా కలలో నశించిపోతుంది కనుక మనకన్నా వేరుగా ఉన్నవి మనకెట్లా భద్రతనిస్తాయి ఫస్ట్ పాయింట్ సరేనా కుమారుడు కలిగితే భద్రత ఏమోనని కుమారుడు కలిగిన తర్వాత భద్రత కలగచ్చు ఇంకా అభద్రత ఎక్కువ కావచ్చు అర్థమవుతుందా ఇప్పుడు ఇంతకుముందు నాకేమవుతుందని ఆలోచించేవాడిని ఇప్పుడు బిడ్డకు ఏమవుద్దని కూడా ఆలోచించాల్సి వస్తుంది వాడు బజారికి పోయినా బాధే స్కూలుకి పోయినా బాధే పెంచినంత వరకు బాధే వాడు బాగా పెరిగిన తర్వాత అమెరికా వెళ్ళాడు అనుకోండి శాశ్వతమైన బాధ ఎక్కడ చెప్పండి ఇప్పుడు కాబట్టి మనకన్నా అన్యంగా ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఒక ఒక దశలో దురదృష్టం మనం వాళ్ళకు దూరమైనా వాళ్ళు మనకు దూరమైనా అది భరించలేనటువంటి దుర్భరమైనటువంటి దుఃఖం కనుక మనకన్నా వేరుగా ఉన్నవి కాల పరిచ్ఛేదానికి లోనయ్యున్నటువంటివి అవే అభద్రతలో ఉన్నవి గనక అండర్స్టాండ్ ది పాయింట్ వాటికే సెక్యూరిటీ లేదు కనుక అభద్రతలో ఉండేవి మనకేమి భద్రతనిస్తాయి చెప్పండి అవే అభద్రతలో ఉండాయి నీ కాబట్టి భద్రతనేమిస్తాయి స్వామీజీ అయితే ఏమిటి చెప్పు ఇప్పుడు సమస్య గనక అక్కడైతే పరిష్కారం అక్కడ ఉంది సమస్య మన దగ్గర ఉంది మనకన్నా వేరుగా లేదు కాబట్టి దీనికి ఒక్కటే మనిషికి సమస్య ఏవి కావు సమస్యలు బయట లేవు మనిషే సమస్యగా ఉన్నాడు గనక నీవు నీకు తెలియకపోవడమే సమస్య అది భద్రత అభద్రతో తర్వాత గెలుస్తావు దాన్ని నీవెప్పుడైతే నీకు తెలియడం లేదో ఇది సమస్య గనక పరిష్కారం ఏంటి మనిషి ఎప్పుడైతే మనిషికి సమస్య అయ్యాడో పరిష్కారం మనిషే కానీ ఇంకొకటి కానీ కాదు నీవే నీకు ఇప్పుడైతే సమస్యగా పరిణమించావు పరిష్కారం నీకు నీవే మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్ మ్యాన్ హిమ్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం మనిషికంటూ సపరేట్ గా సమస్యలు లేవు మనిషికి మనిషే సమస్య ఇది బుద్ధిగా పట్టించాల మనస చూసుకో నువ్వు ఉన్న లోకం నిన్ను బాధ పెడుతూ ఉందా లేక నీ ప్రత్యేకమైన లోకం నిన్ను బాధ పెడుతూ ఉందా నువ్వు తిరిగే ప్రపంచం నిన్ను బాధ పెడుతూ ఉందే నీలో తిరుగుతున్న ప్రపంచం నిన్ను బాధ పెడుతూ ఉందా నీకు ఉన్నవి ఏవో ప్రపంచంలో అవి బాధ పెడుతూ ఉన్నాయా నీ మనసులో ఉన్నవి బాధ పెడుతూ ఉన్నవా చూడు తిరిగి రాదు పోయిన సమయం తిరిగి రాదు పోయిన సమయం ఎటు పోతుందో పయన మనసా చూడు ఇదే నీ లోకం మనసా చూడు ఇదే నీ లోకం బాల్యము మునిగిన పర్వము కోరిన దేదీ దొరకని